ముగ్గురు ఆశ్రమముల వారు కూడా పుణ్యలోకము గల వారు ఆగు బహుగ్రీహి పెట్టాలి చిన్నప్పుడు మా తెలుగు మాస్టార్ చెప్పారు అంటే బహుగ్రీహి మీరు విన్నారు అలాగే పుణ్యలోకములు గలవారు అంటే బహుమే బహుమేహం అది ఒక బల్ల గుత్తు సో వీళ్ళు మూడు అక్షరముల వారు పైన చెప్పిన విధంగా ధర్మాన్ని అనుష్ఠించి పుణ్యలోకములను పొంది ఇంకొకడు మిగిలిపోయాడు ఆ మాట చెప్పలేదు ఇప్పుడు చెప్పాలి అవశిష్ట ఈ ముగ్గురు పుణ్యలోక మొగలవారు అవుతారు దీనికి భిన్నంగా ఒకడు మిగులు ఉన్నాడు వాడి గురించి చెప్పలేదు ఈ మూడులో రాలేదు వాడు వాడేవటంలో మరి బ్రహ్మ సంస్థ వాడు అంటే వాడికి ఇల్లు వాటిని ఉండవు ఇది నా అనేది ఉండదు ఇల్లు విడిచిపెట్టి పోతాడు ఈమె నా భార్య అని ఒక అమ్మాయిని పట్టుకుని పీడిస్తూ ఆమెను నేర్పిస్తూ ఇంటి దగ్గర పనులు ఉండడం అమ్మా నువ్వు ఫ్రీగా ఉండు నీకు నా వల్ల ఇబ్బంది లేదు నువ్వు అస్తమానం వాడు అలా టీ తెస్తూ ఉండడం ఆ టీలో కొంత ఎక్కువ ఇవ్వండి తక్కువ ఇది చికాకు పట్టణం చేయడం ఉండవు నీకు ఎవరిని ఫ్రీ తెచ్చా నీకు ఎప్పుడు టీ తాగాలనుకుంటే అప్పుడు టీ తాగవచ్చు ఇది ఎలా తాగాలకుంటే అలా తాగవచ్చు ఎప్పుడైనా సినిమాకి వెళ్లాలనుకుంటే వెళ్ళవచ్చు ఓ కూట స్నానం చేయాలనుకుంటే చేయవచ్చు మానేయాలనుకుంటే మానేయవచ్చు మీకు ఏ కూర కావాలనుకుంటే అది ఒడుగు తినచ్చు వీళ్ళు వెనకాలండి ఈ కూర చేయి ఆ కూర చేయి అంటే ఈ పేడ వదిలిపోయింది వాడు కూడా పేరు పరివ్రాట్ అంటే వాడు అంతటా చిరుగుతో ఉంటారు కోబో అన్నారు పూజస్వామి కోబో అంటే ఇంగ్లీష్ పదం హెచ్ఓ బిఓ అంటే ప్రతి ఊరు తిరుగుతాడు అక్కడికి బిల్డింగ్ తోటికి వెళ్లకుండా తిరుగుతూ ఉంటాయి వాళ్ళు హోగో వాళ్ళు కాషాయం కట్టుకుంటే వాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్ కాదు మెడికల్ రిప్రజెంటేటివ్ కూడా ఊళ్ళన్ని తిరుగుతారు అది కాదు అలాంటి హోబో కాదు హోలీ హోబో హెచ్ హెచ్ అని రాస్తారు హెచ్ హెచ్ అంటే హిజ్ హైనెస్ వాళ్ళ అభిప్రాయం కానీ పూజ స్వామి గారి నా ఏమన్నారంటే హిజ హై నష్టం లేదు హరహై నష్టం లేదు హిజ హోలీ అంటే పవిత్రమైన కాషాయాన్ని ధరించి పూలు అడిగి తిరుగుతూ ఉంటాడు అని అర్థం దాన్ని అంచేతనే పరిబురాట్ పరిబురాట్ రెండు అర్థాలు పరిసహతి ఇది పరిబురాట్ చుట్టూ అంతా అసలైన అర్థం పరితయం వ్రజతి ఇది పరిబురాట్ అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాయి బ్యాంక్ అకౌంట్ నాది అండవు ఇల్లు నాది అండవు పొలం భూములు ఆస్తులు నాది అనడు బంగారం నాది అనడు ఏది నాది అనడు నాది ఏమీ లేదు దేహం ఉంది సన్యాసం తర్వాత వస్త్రాన్ని సంపాదించుకుంటాడు పూర్వం బుద్ధుడు నడిచి వెళుతున్నాడు ఆయన ఒంటి మీద ఒకటే వస్త్రము గలదు దాంతో స్నానం చేసి అదే ఎండిపోతే మళ్ళీ పొడిగా ఉన్నాడు ఈ లోపల ఎవరిలో శవాన్ని మోసెలుతున్నాడు ఆ శవం మీద కాషాయం తప్పారు ఈయన వెళ్లి వాళ్ళకి దూరంగా నిలబడ్డాడు ఆ శవానికి నిప్పు ముందు ఈ వస్త్రాన్ని తీసి పక్కన బారేస్తే నిప్పు ఆ పక్కన బారేసిన వస్త్రాన్ని అల్లిపుచ్చుకుని తెచ్చుకుంటాను తెచ్చుకుని అక్కడ ఒక కాలంలో దాన్ని కడిగి ఆరేసుకుని అది ఆయన రెండవ వస్త్రం బుద్ధులు పనువాళ్ళు బుద్ధులు మనమేమో కష్టం మేడ్ వస్త్రాలు డజలో రెండు డజన్లో కట్టించి పెట్టుకుంటాం బుద్ధులు అలా అవుతుంది కానీ బ్రహ్మ సంస్థ అంటే దాని బ్రహ్మణి స్థిత సంస్థ అన్నదాంతో పర బ్రహ్మందు నిశ్చలముగా నుండువాడు ఇప్పుడు కూడా పరబ్రహ్మ విచారమే తప్ప మరొకటి లేకుండా బ్రహ్మ విచారమే మరొకటి లేకుండా సో మాహం బ్రహ్మ నిరాశు యాం అన్నట్టుగా ఉంటాడు వాడు మరి వాడి మాట ఏమిటి వాడికి పుణ్యలోకం వాడి పుణ్యలోకంలో వేయాలక్కర్లేదా వాడి మాట ఏమిటి సహా అమృత వాడు అమృతత్వాన్ని పొందుతారు అమృతత్వం అశ్ముటే గర్భ తర్వాత వస్తుంది అమృతత్వాన్ని పొందుతారు ఏమిటండి అమృతత్వం ఏమిటండి ఇది ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు కొత్తగా మాకు తెలిసి పుణ్యలోకాలే ఉన్నాయి తప్ప ఈ అమృతత్వం ఏదో కొత్తది పట్టుకొచ్చారే పుణ్యలోక విలక్షణం అమరణ భావం ఆర్చిక ఏంటి అని పొందుతాడు వాడు అమృతత్వమును పొందుతాడు అంటే ఇంతకు ముందు చెప్పిన పుణ్యలోకాల వంటిది కాదు ఇది వాటికంటే భిన్నమైనది తర్వాత అమృతత్వము అంటే ఇమ్మోర్టాలిటీ ఇమ్మోర్టాలిటీ కూడా రెండు రకాలు ఆపేక్షికము నిత్యము ఇప్పుడు దేవతలు ఉన్నారనుకోండి మీరు ఎప్పుడైనా విలుంటారు దేవతలకు చావు ఉండదు అని విలుంటారు అయితే ఆ మాట అసలే చావు ఉండదు అని కాదు అసలే ఉండదు అని కాదు మామూలుగా మనుషుల్లాగా డెబ్బై ఎనభై ఏళ్లకి పోవడం అనేది ఉండదు వాళ్ళు చిరకాలను జీవించి ఉంటారు అని అనిపిస్తారు ప్రైవేట్ ఉద్యోగంలో రిటైర్మెంట్ ఉండదు అన్నట్లు గవర్నమెంట్ ఉద్యోగం అయితే వాడేదో కొద్దిగా అనుభవం సంపాదించి ఇప్పుడే ప్రసంత పని రిటైర్ చేసేస్తారు యాభై ఎనిమిది నేను గారిని కలిశాను మద్రాసులో ఆయన నాతో యాభై ఎనిమిదిలో నన్ను రిటైర్ చేసేసారు నేను ఇరవై ఎనిమిదిలో జడ్జి అయ్యాను ముప్పై ఏళ్ళు జడ్జిగా పనిచేసాను ఏదో కొంత సేవ చేశాను యాభై రాగానే రిటైర్ చేసేసారు ఇప్పుడు నా యాదా వయస్సు ఎనభై నేను ఇంకా బతికే ఉన్నాను అంటే నా సర్వీసు ముప్పై అయితే పెన్షన్ ముప్పై కూర్చుకున్నాను ముప్పై ఒకటో ఈ ప్రభుత్వం ఏం బాగుపడుతుంది ఇంకా అని సర్వీస్ కంటే పెన్షన్ ఎక్కువైతే ఆ ప్రభుత్వం ఆ సొసైటీ అభివృద్ధిగా ఉంటుంది అంటే వచ్చే ఆదాయం అంతా కూడా వీటికే పోతుంది వీళ్ళు ఈ ఎలక్షన్ లో ఒక పార్టీ వాళ్ళు ఎలక్షన్ నెగ్గిన పది రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తాము అని అనౌన్స్ చేశారు ఇప్పుడు ఆరు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు వేళ్లలో నాలుగు లక్షల మందికే పని ఉన్నది అని ఒక ఎనాలిసిస్ ఉంటాయి నెగ్గిన వెంటనే లక్ష ఉద్యోగాలు ఇచ్చేసారనుకోండి పది రోజుల్లో ఐదు రోజులు పైగా అప్పుడు మొత్తం ఏడు లక్షల మంది ఉద్యోగులు ఉంటాను వచ్చే బడ్జెట్ సగం పైసెట్లు వేళ్లకే పోతుంది పెన్షన్లు ఇవ్వేది ఇంకా ఇంకా ప్రజలకేం చేస్తాను నిజంగానే హాస్పిటల్స్ లో గాంధీ హాస్పిటల్ కి వెళ్లారనుకోండి ఉస్మాని గారి వాళ్ళు మందులు లేవండి మీరు కొనుక్కుంటే రాసిస్తామని చెప్తున్నారు ఆపరేషన్ కావాలంటే ఎనస్టీషియా లేదు మీరు కొనుక్కు తెచ్చుకుంటే మేము చేస్తాము అని చెప్తున్నారు ఎందుకు లేదు అంటే ఫండ్స్ లేవు ఫండ్స్ ఎందుకు లేవు ఫండ్స్ అన్ని జీతానికే పోయాయి ఇంకేమవుతాయి సో అలాగే సో ఏదో ఎలక్షన్ కోవలో ఏదో దృష్టాంతం చేశారు పరిధికి పోయి గవర్నమెంట్ ఉద్యోగ రిటైర్ అయిపోక ప్రైవేట్ ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ లేదు అంటే అర్థం ఏంటండి మీరు అసలు రిటైర్మెంట్ అనేది ఉండదు వాడు వెయ్యే పదివేలైనా చేస్తూ ఉంటాడు అన్న కాదు మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగ రిటైర్ అయిన టైంలో రిటైర్ అవ్వడం అని అభిప్రాయంగా అలాగే దేవతలకి చావు లేదు అంటే మామూలుగా మనుషులు చచ్చిపోయినట్టుగా దేవతలు చచ్చిపోవడం అని అంట కూడా అలాంటిగైనా కాదు దాన్ని అపేక్షికము ఉంటారు అంటే మనుష్యులతో కూల్చి దేవతలు అమరులు అన్నారు అమర కోశం అమరా నిద్యరా దేవాహ అమరా అంటే దేవతలు అని ప్రారంభం అవుతుంది మా చిన్నప్పుడు అనేవారు అమరానిద్యరా దేవాహ అంటే రెండో వారితో కొమరా అంటే కొడకాంపేకరా అంటే ఇది తగలబెట్టరా కాబట్టి అమరులు అంటే దేవతలు మరణము లేని వారు ఈ అమృతత్వం అలాంటిది కాదు అది సాపేక్షం మనుషులతో పోలిస్తే వాడు ఎక్కువ కాలం ఉంటారు ఇది అలాంటిది కాదు ఇక వీటికి మృత్యు అనేది ఉండదు మృత్యు ఉండాలి అంటే దేహాభిమా దేహం ఉండాలి దేహాభిమానం ఉండాలి దేహాభిమానం ఉంటే దేహం వస్తుంది దేహాభిమానం ఉంటే దేహం వస్తుంది చొక్కాభిమానం ఉంటే ఈ సొక్కా దిగిపోతే ఇంకో సొక్క వస్తుందండి సొక్కాభిమానం ఉన్నవాడికి వసాంశి జీర్ణా అని దేహాన్ని తీరాలి నేను సొక్కా దొరుకుకోవాలి సొక్కా లేకుండా ఇటు అటు పద్ధతి కాదు అలా ఉండకూడదు చొక్కా లేకుండా స్త్రీల ముందు అర్ధనగ్నంగా ఉండకూడదు తప్ప ఒక రకంగా ఇతరులను అవమానం చేసినట్టు కాబట్టి నాకు చొక్కా కావాలి మరి చొక్కా తిరిగిపోతే ఏం అలాగే దేహము నాది దేహము నేను అని పెట్టి కూర్చుంటాను మరి దేహం ఇంకో దేహం వస్తుంది కాబట్టి జన్మ మృత్యువులు తప్ప దేన్ని బట్టి దేహాభిమానం కాదు దేహాభిమానం ఏది ముందు ఏదిగన కానిది అది అజ్ఞానంలో అలాంటివి శక్తులు కావాలి విత్తు ముందు చెట్టు ముందు లాగా పుట్టింది అది మొత్తానికి దేహాభిమానం గల వాడికే దేహం ఉండదు దేహాభిమానం లేనివాడికి దేహము ఉండదు ఇంక వాడికి ఇంకో దేహం పుట్టే పదే లేదు వాడు అమృతుడు అయిపోతాడు అమరణ ధర్మ దాన్ని మోక్షము అని అంటారు కాబట్టి అటువంటి మోక్షాన్ని ఆత్యంతికము ఇంకా మళ్ళీ పుట్టడము చావడము ఉండదు పునరపి జననం పునరపి మరణం అనేది ఉండదు అటువంటి అమృతత్వమునకు ఆత్యంతిక అమృతత్వము అని పేరు కోలికను బట్టి వీళ్ళ అమరులు అన్నారే అది అపేక్షితమైన అమృతత్వము ఇది ఆత్యంతకమైన అమృతత్వము దీన్ని ఎవడు పొందుతాడు బ్రహ్మనిష్డు పొందుతాడు ఆపేక్షిక దేవతలు గంధర్వులు యక్షులు కిన్నరులు అప్సరసులు వీళ్ళందరూ అమరులే అనే అలాంటి ఆపేక్షికమైన అమృతత్వం పోంచి చెప్పిన మాట ఆ అమృతత్వం గాఢంలో ఏంటి ఇది ఆత్యంతికమైన అమృతత్వం ఎలా ఎలా చెప్తారు అండ్ ఇది కూడా ఆపేక్షకమే అని అనవచ్చు కదా అలాంటి వీరు లేదు ఎందుకు చూసిన పుణ్యలోకం ఇప్పుడు ఆపేక్షిక అమృతత్వం అయితే పుణ్యలోకంలో పడిపోతుంది పుణ్యలోకంలో ఉన్న వాళ్ళందరూ ఆపేక్షిక అమృతత్వం గలవాళ్లే పుణ్యలోకా అని చెప్పి దానికి సెపరేట్ గా దానికంటే సపరేట్ గా అమృతత్వం అని చెప్పారు కనుక ఈ అమృతత్వము పుణ్యలోకామృతత్వం కాదని ఇది విలక్షణమైన అమృతత్వం అని మనకి స్పష్టమవుతున్నది కాబట్టి ఈ మొదటి మూడు ఆశ్రమముల వారు పుణ్యలోకాలను పొందుతారు బ్రహ్మనిష్ఠుడు మటుకు మోక్షమును పొందును అనేది వాక్యం అదే మంత్రమైపోయింది దీని మీద మేమాంస అంటే విచారం ఎది చుణ్యలోకాతిశమాత్రం అమృతత్వమభవిష్యత్ తుణ్యలోక ఇవి రెండు ప్రయోగాలు ఇక్కడ చెప్పిన అమృతత్వము పుణ్యలోకంలో ఉండే అమృతత్వం లాంటిదే అయ్యే పక్షంలో పుణ్యలోకము నుంచి విడదీసి చెప్పి ఉండేది కాదు శృతి పుణ్యలోకానికి వెళ్లేదనుకోండి స్వర్గానికి వెళ్లేదనుకోండి వాళ్ళ వాళ్ళు అమరు లేదా అమృతత్వం ఉందిగా అది అత్యంతం కాదు ఉంటే ప్రైవేట్ లో రిటైర్మెంట్ లేదన్నట్టు అది ఉంటే అపేక్షితమే ఇక్కడ ఈ అమృతత్వము ఇది కూడా పుణ్యలోకంలో అమృతత్వం వంటిదే అయ్యే పక్షంలో స్థుతి బ్రహ్మ సంస్థ కూడా పుణ్యలోకాన్ని పొందుతాడు అని చెప్పింది కొన్ని పుణ్యలోకంలోనే ఇంకొంచెం గొప్ప పుణ్యలోకాన్ని పొందుతాడు అని చెప్పింది పుణ్యలోక అతిశయం ఈ పుణ్యలోకాల్లో కూడా మళ్ళీ అనేకం విమానంలో ఎక్కితే ఎన్ని ఎన్ని ఉంటాయి టికెట్లు ఎన్ని రకాలు వెల్స్ ఉంటాయి ఎకానమీ ఉంటాయి ఎకానమీ పి ఎకానమీ జెడ్ ఎకానమీ క్యూ మూడు ఉంటాయి ఇంకా ఎకానమీ జెడ్ బట్టికెట్ కి డబ్బు ఎక్కువ ఎకానమీలోనే మూడు మళ్ళీ బిజినెస్ క్లాస్ ఇంకోటి ఫస్ట్ క్లాస్ ఇంకోటి ఎన్నొచ్చి ఐదు వచ్చాయి అలాగే ఇక్కడ కూడా ఓం భూభూ భూలోకంలో ఉన్నాము ఓం భువహ మన ఉన్నది భూవ లోకము ఇంకా ఇంకా పుణ్యలోకాలు ప్రారంభమవుతాయి ఓం శువ ఓం మహహత్యం ఐదు విమానంలో ఎక్కువ ఐదు ఉన్నట్టే ఇక్కడ కూడా పుణ్యలోకాలు ఐదు ఉన్నాయి పోనీ బ్రహ్మనిష్ఠుడికి అన్నిటికంటే గొప్ప పుణ్యలోకం పోయొచ్చు కదా అలా చెప్పలేదు మరి పుణ్యలోకంలో చెప్పచ్చు అతిశయించి పుణ్యలోకాన్ని పొందుతాడు అని చెప్పచ్చు అలా చెప్పలేదు పుణ్యలోకం అనే మాటను విడిచిపెట్టేసి అమృతత్వం అని చెప్పింది కొద్దిపాటి అమృతత్వం పుణ్యలోకాల్లో కూడా ఉంటుంది ఆ అమృతత్వమే అయ్యే పక్షంలో మళ్ళీ విడదీసి సపరేట్ అమృతత్వేతి అనిశ్రృతి చెప్పి ఉండేది కాదు నాక్ష్యవక్ష్య కష్టమైన ధాతు వక్తి ఉచ వక్ వక్ష్యోంగ అలాగే ఆఖర్ణే అవక్ష్యవాత అభవిష్యవి ఋ ఇప్పుడు ఆ వాక్యం మీరు చూసుకోండి పుణ్యలోకంలోనే అతిశయమైన అమృతత్వాన్ని మాత్రమే మీరు పొందే పక్షంలో ఆ పుణ్యలోకం నుంచి విడదీసి అమృతత్వాన్ని శృతి చెప్పి ఉండేది కాదు నా అలక్ష్యం కానీ చెప్పింది విభక్తోపదేశమృతత్వమితి అదే విడదీసి చెప్పాడు కనుక ఈ అమృతత్వము చాలా గొప్పది ఇది ఆత్యంతికము ఆపేక్షికము కాదు అని స్పష్టమవుతున్నది ఏంటి చర్చ యొక్క అభిప్రాయం ఏమిటి అని మీరు అనొచ్చు అభిప్రాయం ఏమిటంటే ఈ తాపస్సు ఉన్న చూసారా వాళ్ళు ఏమంటారంటే మేము జపాలు తపాలు చేస్తున్నాము తపస్సు మేమే పొందుతాము అమృతత్వాన్ని మీరు బ్రహ్మానిష్ట కాషాయం ఒకటి తప్పుకుని ఏ జపం తపస్సు ఏమీ ఉండదు ఓంకారం అంటాడు ఏ మంత్రం ఉండదు పంచదశ ఉండదు సప్తదశ ఉండదు షోడశ ఉండదు మీకేమొస్తుందిరా మృతత్వం మృతత్వం అంతా మాకేం వస్తుంది అని వాళ్ళు తెచ్చి పెడతారు దాన్ని కొట్టిపారేసే విచారండి ఈ తాపస్ సన్యాసులు ఆశ్రమ ధర్మమాత్రులైన సన్యాసుల దగ్గరికి వెళ్ళి ఎవరో మీకు వచ్చేది పుణ్యలోకం మాత్రమే అని చెప్తే వాళ్ళు ఇష్టపడతారా ఇష్టపడతారు అని చెప్పి ఈ విచారం ఇలాగే ఉంటుంది ఇంట్లో అన్నింటినీ సెపరేట్ గా క్లియర్ కట్ గా చేస్తారు విచారం అలాంటి సందర్భాలు ఉన్నాయి కనుక శంకరులు పూలుకుని ఇలా కాదు సుమా లేని పరిస్థితి అని విచారం చేసి చెప్తున్నారు సో విభక్తోపదేశ ఈ అమృతత్వము విడదీసి ఉపదేశించారు బ్రహ్మత్వమేటి అని విడదీసి ఉపదేశించుట ఇది సాపేక్ష అమృతత్వము కాదని ఎందుకంటే పుణ్యలోకాంతి అది సాపేక్షృతత్వమే దాని నుంచి విడదీసి చెప్పారు కనుక ఇది ఆత్యంతికమైన అమృతత్వమని స్పష్టమగుతున్నది ఓకే ఇంతకీ ఇప్పుడు ఈ బ్రహ్మనిష్ఠుడికి వచ్చే అమృతత్వము చాలా విలక్షణమైనది అని విడదీసి చెప్పుకోందు తాత్పర్యమేమి ఎందుకోసం ఇలా చెప్తున్నట్టు అత్రమలోపన్యాసే విద్య ఇది మేమాంసంతాపే అంటే కొంచెం అలవాటు ఉండాలి కొంచెం వాక్యాలను పట్టుకుని విచారణ చేస్తే అలవాటు ఉండాలి అలవాటు లేకపోతే ఇది కొంత ఖండానికి అడ్డుపడుతుంది అనుకూలంగా ఉండదు పాత్ర చెప్పేప్పుడు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది నేను చెప్తా చూడండి మీకు ఈ వాక్యంలో ఇక్కడ బయట చెప్పిన వాక్యంలో దేనిని విశిస్తున్నారు ృతీయ ఆశ్రమముల వారికి పుణ్యలోకములు లభిస్తాయి అని విధిస్తోందా అది ఎక్కడ కర్మకారంలో చెప్పేశారు దాన్ని మళ్లీ తీసుకొచ్చి ఉపనిషత్తులు చెప్పడం ఎందుకు కాదు మరి ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే వాటికంటే విలక్షణమైన బ్రహ్మనిష్ట ఏది గలదు దానికి లభించే ఫలము మోక్షమనే ఫలము ఆ పైన పెట్టిన వాటి ఫలములన్నిటికంటే చాలా గొప్పదండోయ్ అంచేత బ్రహ్మనిష్ట చాలా గొప్పది అని చెప్పడం కోసం వాటిని ప్రస్తావించారు తప్ప వాటిని కోసం వాటిని ప్రస్తావించలేదు అసలు అయిందండి ఇప్పుడు ఒకడు పరీక్ష కలిగే పరస్థకాలు ఎదుర్కోండి అదే చూడు వాడి చూడు వాడంతో చక్కగా చదువుకుని టెస్ట్ అయ్యాడో నువ్వు చూసుకో అని వాణ్ణి ఎందుకు ప్రస్తావించినట్టు వాణ్ణి పెద్ద చేయడం కోసం వాణ్ణి ప్రస్తావించలేదు వీటికి ఉపదేశం చేయడం కోసం వాణ్ణి ప్రస్తావించాలి అర్థమైందండి అదేవిధంగా ప్రథమ ద్వితీయ తృతీయ ఆశ్రమములను ప్రస్తావించుట ఫలం ఏమంటే ఆ శ్రమముల ధర్మములు ఇవి వాళ్ళకి పుణ్యలోకాలు వస్తాయి అని విధించడం కాదు ఇదంటే ఉపనిషత్తులో చేసిన ప్రస్తావన ఇది మరి ఇంకా ఉపనిషత్తులో అది ఎందుకు వాటి గురించి చెప్పి వాటికి విలక్షణమైన బ్రహ్మనిష్ట ఏది ఇది చాలా గొప్పది వాటితో పోల్చి మీరు అవన్నీ కూడా దీని ముందు దిగదొగితే వాటి వల్ల కేవలం పుణ్యలోకమే వస్తే బ్రహ్మలో బ్రహ్మనిష్ట వల్ల మీకు అమృతత్వము లభిస్తుంది అని బ్రహ్మనిష్టను విధించటం కోసం వచ్చిన వాక్యం తప్ప మిగతా మూల ఆశ్రమముల ఫలము నిర్దేశించటం కోసం ఈ వాక్యం రాలేదు అర్థమేందండి వాక్య విచారము అంటారు చూసుకోండి ఇప్పుడు అత్రక ఈ మంత్రము నుండి అయితే ఆశ్రమ ధర్మ ఫలోపన్యాస మూడాశ్రమాలు చెప్పి వాటి ధర్మాలు చెప్పి యజ్ఞాధ్యయనం దానం అనేది మొదటి ఆశ్రమము యొక్క అనుగ్రహస్థర్మము తపస్సు అన్ని ధర్మాలు చెప్పి వాటి ఫలం చెప్పారు పుణ్యలోకార్థమని చెప్పే ఆశ్రమ ధర్మ ఫల ఉపన్యాస ఆశ్రమములు వాటి ధర్మములు వాటి ఫలముల గురించి ప్రస్తావన ఎందుకు చేశారంటే నీర్థం ఆ అశ్రమాలకి ఆ ధర్మాలకి పుణ్యలోకములనే ఫలమును విధించుట కొరకు కాదు మరింత ప్రణవ సేవా బ్రహ్మనిష్ఠంటే మంత్రాలన్నింటినీ పక్కన పెట్టి ఇంకా ఓంకారమును మాత్రమే కట్టుకుని ఆ ఓంకారము ద్వారా ఆత్మస్వరూపమునందు దానికే బ్రహ్మాని పేరు దాని నిలిచి ఉండు బ్రహ్మనిష్ఠం ఆ బ్రహ్మనిష్ఠ యొక్క మహిమను చెప్పడం కోసం ఆ మూలించి చెప్పారు నేను చెప్తా మీకు చెప్తా చూడండి రైల్లో జనరల్ కంపార్ట్మెంట్ లో కూర్చుంటే మీరు ఢిల్లీ వెళ్ళొచ్చు ఏమీ కష్టం ఏమి సమస్య ఢిల్లీకి వెళ్ళిపోతారు మీరు స్లీపర్ లో కూర్చుంటే స్లీపర్ కూడా ఢిల్లీకి వెళ్తారు నడువు వాల్చి వెళ్ళొచ్చు కంపార్ట్మెంట్ లో కూర్చుంటే అప్పుడు కూడా ఢిల్లీకి వెళ్ళిపోతారు ఎండ ఎండ పేడ లేకుండా నడుము వాల్సి వెళ్లిపోతారు కానీ విమానాలు ఇచ్చేస్తే మటుకు వెళ్ళిపోతారు అని చెప్పారు అనుకోండి రెండు గంటల ఢిల్లీ వెళ్ళిపోతారు అని చెప్పారు అనుకోండి ఇప్పుడు రైలు జర్నీ గురించి చెప్తున్నట్ట విమానం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు విమానం గొప్పతనం చెప్పాలంటే విమానం గొప్పతనమే చెప్పొచ్చు కదా ఆ రైలు మాట ఎందుకు అంటే అలా చెప్పరాయా విమానం గొప్పతనం చెప్పాలంటే రైలు మాట చెప్పే చెప్పాలి నరేంద్ర మోడీ గారిని అన్నారు నువ్వు చేసింది ఏమిటో చెప్పు కాంగ్రెస్ పాలనలో ఉన్నదాన్ని నీకులకు అంటే ఆయన అన్నారు నేను చేసింది ఏమిటో మీకు తెలియాలంటే దానికి చెప్తేనే కానీ మీకు తెలియదు వాళ్ళు ఉన్నప్పుడు సంవత్సరానికి గత రోజుకి నాలుగు కిలోమీటర్లు రోడ్లు వేసేవాళ్ళు మేము ముప్పై కిలోమీటర్లు వేస్తున్నాము ఇప్పుడు వాళ్ళకు చెప్పకుండా మేము ముప్పై కిలోమీటర్లు వేస్తున్నాము అని చెప్తే దాని మహిళలు మీకు అర్థం కాదు వాళ్ళు నాలుగు వేశారు మేము ముప్పై వేస్తున్నామంటే అర్థం అలాగే ఈ మూడు ఆశ్రమాల పుణ్యలోకాలు వస్తాయో అంటే వాటి మీద ప్రసక్తి కాదు కానీ ఓంకారమును పట్టుకుని బ్రహ్మనిష్ఠుడే ఉండే వాడికి అమృతత్వం వస్తుంది అని ఆ ప్రణవం ఏదైతే చూడదో ఓంకారం దానిని సేవిస్తే నీకు అమృతత్వము మోక్షము లభిస్తుంది అని ఆ ప్రణవ సేవ యొక్క మహిమను పోల్చి చూపించి గొప్ప చేయుట కొరకై ఈ ప్రసంగము వచ్చినవి నా తత్ఫల విధ్యర్థం ప్రణవ సేవా స్ఫుత్యర్థం ప్రణవ సేవ దాని మహిమను కొరక ఈ వాక్యపు తప్ప ఆ మూడు ఆశ్రమముల ఫలము విధించుట కాదు అలాగే అదే ఇలా అనుకోవచ్చుగా ఇలా అనుకోవచ్చుగా ఏమని మూడు ఆశ్రమాలకి వాటి ధర్మాలు వాటి ఫలములను చెప్పి అది చెప్పి ఓంకారమును సేవిస్తే మోక్షము వస్తుంది అని ఇది చెప్పి ఈ రెండు కూడా చెప్పచ్చు కదా రెండు కూడా చెప్పచ్చు కదా ఏ అది అది లెక్క కాదు దాన్ని పక్కన పెట్టేసేయండి ఇదే అని ఆ పట్టుదల ఏమిటి నీకు అది చెప్పారు ఇది చెప్పారు అలా అనుకున్నాము ఈ వాక్యము ప్రయోధర్మస్కంధ అనే వాక్యము రెండు పనులు చేసి పెడుతున్నది అదేం చేస్తుంది మూడు ఆశ్రమముల ధర్మమును వాటి ఫలాన్ని చెప్తుంది ప్రణవ యొక్క మహిమను కూడా చెప్తుంది రెండు చెప్తుంది అది అలా చెప్పవచ్చు కదా ఉంది అంటే మేమానుషపులకి పెద్ద తప్పు అవుతుంది అది ఎందుకంటే వాక్యము రెండు ముక్కలు అవుతుంది వాక్య భేదము అంటారు మీమాంసకులు వాక్య భేదాన్ని అంగీకరించారు వాక్య భేదము చాలా పెద్ద దోషముగా వాళ్ళు పరిగణిస్తారు ఎందుకంటే మీమాంస ఇది జ్యూజిస్ ప్రూడెన్స్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది కోర్టులో జూడిస్ ప్రూటెన్స్ ఉంటుంది చూడండి అక్కడ చర్చలు పైమాటలు ప్రాసిక్యూషన్ డిఫెన్స్ వాళ్ళ వాదోపవాదములు ఉంటాయి కదా అక్కడ ఒక నియమం ఉంది ఆ నియమం ఏమిటంటే వీడు దొంగతనం చేసుకు పట్టుకుంటారు కోర్టులో కేసు పెట్టారు దొంగతనం చేశారు ఇదిగో సాక్ష్యాలు అన్న సాక్ష్యాలు అనేక ప్రవేశపెట్టారు జడ్జిగా నా సాక్ష్యాలన్నింటినీ పరిశీలించి శిక్ష విధించాలి ఈ లోపల ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వీడు ఇక్కడ దొంగతనమే కాదు మరో దొంగతనం కూడా రెండేళ్ల క్రితం చేసాడు అని బయటపడే బయటపడ్డప్పుడు ఈ దొంగతనానికి శిక్ష వేయండి ఆ దొంగతనానికి కూడా శిక్ష వేయండి అని జడ్జి గారు వెయ్యవచ్చునా వెయ్యకూడదు ఒక కేసులో ఒక క్రైమే మొట్టమొదటి పెట్టిన క్రైమ్ ఏదో అదే ఆ శిక్ష మరి ఆ దొంగతనం చేసినట్టు బయటపడిందండి ఎవిడెన్స్ అంతా వచ్చింది దీన్ని ఏం చేయాలి దీన్ని ఇంకో కేసు వేసుకోండి ఆ కేసులో దీన్ని పెట్టము పెడితే నష్టమే వచ్చింది అదే ఎవిడెన్స్ ఎక్కడా పెడతాము అంటే ఒక కేసులో రెండు నేరాలు రెండు శిక్షలు అనే భేదము వచ్చును అలా రాకూడదు ఇది మీకు జూని స్టూడెంట్స్ లో ఉంది ఇప్పటికీ ఆ కోర్టు లాయర్లకి వాళ్ళకి తెలుస్తుంది కొంచెం బాగా జరుగుకున్న లాయర్లకి తెలుస్తుంది ఒక చెట్టుకున్న లాయర్ అంటే తెలియచూ తెలుకోవచ్చు అలాగే ఈ ధర్మస్కంధ వాక్యము మూడు ఆశ్రమముల ధర్మములను ఫలములను చెప్తోంది బ్రహ్మ నిష్ఠ యొక్క మృతత్వాన్ని కూడా చెప్తోంది అది రెండు చెప్పడానికి వీర్లేదు రెండు చెప్పిందంటే ఒకే వాక్యంలో రెండు మీనింగ్స్ మీరు తీశారంటే తీశారంటే వాక్య భేద దోషము ఖర్చు అలా రాకూడదు ఇది విజేత వాక్యం ఆ రకంగా చెప్తే వాక్య భేదము వచ్చేస్తుంది అంటే ఇంక వేరే అర్థం ఉండి అక్కడ తస్మాత్ స్మృతి సిద్ధాశ్రమ ఫలానువాదేనా ప్రణవ సేవా అమృతత్వం బ్రువన్ ప్రణవ సేవా ఈ వాక్యం ఏం చేస్తుందంటే ఒక్క విషయాన్నే చెప్తోంది రెండింటిని చెప్పటం లేదు మూడు ఆశ్రమాలున్నాయి వాటి ధర్మాలు వాటి ఫలాలు ఇవన్నీ స్మృతులలో చెప్పారు మనుస్మృతికారుడు చెప్పాడు యాజ్ఞవంతుడు చెప్పాడు ఈ స్మృతులలో చెప్పిన దాన్ని పునః ఉటంకించారు అనువాదం అంటే చెప్పారు అలాగే ఏం చెప్పారంటే బ్రహ్మనిష్ట అనేది వాటికంటే విలక్షణమైనది దాని ఫలము చాలా గొప్పది అని స్థితించట కోసం వాటి ఎందులో అమృతత్వ ఫలం ఇక్కడ గలదు అని చెప్పుట కొరకు చెప్పారు అలాగే తద్వారా ప్రణవ సేవాలో మీరు ఆలోచించండి మీరు గంట సేపు పూజ చేస్తారు పువ్వులోని కొట్టుకొచ్చి మొత్తం అంతా నీళ్లు పోసేసి అక్షంతలు చందరవందరగా పెట్టి నూనెతో దీపాలు పెట్టేసి ఆ నూనె అంతా పారపోసి పూజ చేస్తారు అది గంట సేపు చేస్తారు పది నిమిషాలు కళ్ళు మూసుకుని నడుపు నిటారుగా పెట్టి గాలి తీసి ఓంకార ధ్యానం చేయలేరా దేనికి ఓంకార ధ్యానానికి ఫలం ఎక్కువ పది నిమిషాలు అది జంట అయితే మీకు రహస్యం చెప్పుంటారా జనులు ఆ జంటే చేయగలుగుతారు కానీ ఈ పది నిమిషాలు చెయ్యలేదు పావు గంట కూర్చుని మెడిటేషన్ చేయడం తేలిక లేకపోతే సెంటర్ పాయింట్ దాకా పరిగెత్తుకు వెళ్లి రావడం పావు గంటలో తేలిక ఏది తేలిక కాబట్టి ప్రణమస్తేమని స్ఫూపించుకో ఆశ్రమ ధర్మాలను విధించడం ఇక్కడ అభిప్రాయం కాదు ఈ ఈ పాఠం వేదాంత పాఠం ఇది ఆశ్రమ ధర్మాల పాఠం కాదు మరి ఆ మాట ఎందుకు వచ్చిందంటే ప్రణవ సేవను స్థతించడం కోసం పెట్టాం దృష్టాంతం దృష్టాంతం చెప్తే ముగిద్దాము ఇది శుభం యథా పూర్ణవర్మ సేవా భక్త ఫల రాజవర్మణస్సు రాజుగారు ఉన్నారు ఆయన పేరు రాజవర్మ ఆయన దగ్గర ఓ దివాన్ ఉన్నాడు అతని పేరు పూర్ణవర్మ పూర్ణవర్మ గారిని స్నేహిస్తే కడుపు నుండా భోజనము భక్త అంటే భోజనం భక్త అంటే భక్తులు అనుకున్నారు భక్త అంటే భోజనం ఇప్పుడు తిరుపతి భక్తులు వెళ్తే లభిస్తుంది భోజనం తిరుపతి భక్తులు వెళ్లి ఏం పుచ్చుకుంటారు భోజనం పుచ్చుకుంటారు భోజనం కూడా ఎలా పెడతారు కూర పప్పు పులుసు పెరుగుతో పెడతారు అరిటాసులో పెడతారు అంటే ఇప్పుడు మీకు భర్త ఏది భోజనం అని అర్థం కావట్లేదు పరిధానం అంటే వస్త్రం చుట్టూ కప్పుకునేది వస్త్రం కాబట్టి పూర్ణవర్మ గారిని సేవిస్తే ఆయన దివాను ఆయన్ని సేవిస్తే భోజనము వస్త్రములు లభించు కాని మహారాజు గారు ఆయన పేరు రాజవర్మ ఆయనని సేవిస్తే రాజ్యాధికారముతో సమానమైన ఫలము లభించు అని చెప్తే ఎలా ఉంటుందో ఇది కూడా అంటే ఈ మూడు ఆశ్రమముల ధర్మాలని అనుష్ఠిస్తూ కూర్చుంటే పుణ్యలోకాలు లభిస్తాయి గాని ఓంకారంతో మీరు బ్రహ్మనిష్టము కనుకప్పుడు చేసినట్లయితే మోక్షాన్ని పొందుతారు ఈ మూడు లోకాలు పూర్ణవర్మ సేవ వంటివి పుణ్యలోక పుణ్యలోకాల్లో ఏముంటాయి మంచి భోజనం ఉంటుంది మంచి ఖరీదైన వస్త్రాలుంటాయి దేవతా వస్త్రాలను ఏది ఉంటారు మంచి ఖరీదైన వస్త్రాలు కట్టుకుంటారు నిజంగా అమ్మాయి పెళ్ళాలి ఆ అమ్మాయికి ఆ పెళ్లికి వేసుకున్న గౌను ఖరీదు లక్ష రూపాయలు ఎంతో అయి వాళ్ళు పేపర్లో రాశారు అలాంటి వస్త్రాలు లభిస్తాయి పుణ్య లోకాలకి వెళితే భోజనం కూడా బాగా లభిస్తాయి ఓంకారంతో బ్రహ్మ నిష్ఠయితే మోక్షము లభించు ఇక్కడ అంటే ఆ వాక్య విచారం చూస్తే ఉంది ఇవాళ కొద్దిగా తగ్గి విశాఖ నెక్స్ట్ వేక్ సో ఈ వారం ప్రోగ్రాం ఎక్కి రేపు సెలవు శనివారం గీకా ఆదివారం గీత సోమవారం నాడు ఇక్కడ ఈ ధర్మస్కంధ విచారం మంగళవారం నాడు యథాప్రకారంగా బోలారంలో క్లాస్ రూమ్